కృత్సన ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపోవా అది అధికరణం ప్రారంభం ఇది పూర్వపక్ష సూత్రం దీని శుద్ధ సిద్ధాంత సూత్రం ఏమిటంటే శృతేస్తు శబ్దమూలత్వాత్ అని వస్తుంది అది సిద్ధాంత సూత్రం ఇప్పుడు బ్రహ్మచేతనం అని మీరు అన్నారు నేను సూత్రం వ్యాఖ్యానం చేసి భాష్యంలో పడ్డాం బ్రహ్మచేతనము జగత్కారణము జగత్కారణం అంటే జగత్ ఉపాదానము చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అని మీరంటే ఓ సమస్య వచ్చి పడుతుంది ఎవరో తెలిసిన సమస్య కృత్సప్రసక్తి అనే సమస్య అంటే జడమైన వస్తువు పరిణామమును చెంది ఏదైనా ఒక కార్యమును సృష్టిస్తోంది అన్నట్లయితే ఆ జడ వస్తువు అవయవములను కలిగి ఉంటుంది కనుక ఏవో కొన్ని అవయవాల్లో పరిణామం వచ్చి కార్యము పుడుతుంది ఎంతో కొంత పరిణామమును చెంది కార్యము పుడుతుంది మిగిలింది మిగిలి ఇప్పుడు మట్టితో కొండని చేశారంటే కొంత మట్టితో కొండ వచ్చింది మిగిలిన మట్టి అలాగే ఉంటుంది లేకపోతే ఇంకసలు సృష్టిలో ఉన్న మట్టి కూడా ఖర్చు అయిపోవడం ఉండదు కదా కానీ చేతనము ఉపాదానమై జగత్తును సృష్టించింది జగ చేతన బ్రహ్మ జగత్తుకు ఉపాదానము అనేది కనుక మీరంటే ఆ చేతన బ్రహ్మ మొత్తం అంతా కూడా ఖర్చు అయిపోయి ఇప్పుడు జగత్ వచ్చి ఉండాలి పైగా ఇప్పుడు ప్రకాశం నుంచి మొత్తం ప్రకాశం మీకు సినిమా దృశ్యం కింద కనపడుతూ ఉంటుంది కొంత ప్రకాశం దాచుకుని ఓ సంచిలో వేసి దాచుకుని కొంత ప్రకాశంతో సినిమాని మీరు చేయగలుగుతారా అలా చేయలేరు కృత్న అదేవిధంగా మొత్తం బ్రహ్మంతా కూడా జగద్రూపంగా పరిణామాన్ని చెందేసింది ఇంక ఇప్పుడు బ్రహ్మ ఏం మిగలదు జగత్త ఉంటుంది బ్రహ్మ ఉండదు కృత్న ప్రసక్తి అదో సమస్య లేదా వా లేదా బ్రహ్మలో అవయవాలు ఉన్నాయని మేము స్వీకరిస్తాము ఎందుకంటే బ్రహ్మను అట్టి పెట్టాలి కదా మొత్తం బ్రహ్మలంతానే జగత్ కింద మార్చి పారేసి ఇప్పుడు బ్రహ్మ లేదంటే అప్పుడు దేవుడే లేడలే పరిస్థితి వస్తుంది అది ఇష్టం కాదు కనుక బ్రహ్మలో అవయవాలు ఉన్నాయి అని స్వీకరించి కొన్ని అవయవములు జగద్రూపంగా పరిణమించాయి మిగిలిన అవయవములతో బ్రహ్మ అలాగే ఉన్నది అని కనుక స్వీకరిస్తే బ్రహ్మ మిగులుతాడు కానీ బ్రహ్మ నిరవయవమని చెప్పే శృతి వాక్యములకు విరోధము ఉత్సవం నిరవయవత్వ శబ్ద కోప బ్రహ్మ నిరవయవము అని చెప్పే శబ్దములు శృతి వాక్యములు ఏవగలవో వాటికి కోపము విరోధము ఉత్సవం అంచేతనే కోప శబ్దాన్ని క్రోధార్థంలో వాడరు అప్పుడప్పుడు తెలుగులో వాడుతున్నారు కోపం వచ్చింది వాడికని అలా అంటున్నారు ఎప్పుడైనా అంటే అదేమీ పెద్ద మహాతప్పు కింద నేను అన్న కానీ శాస్త్రంలో మటుకు కోపశబ్దాన్ని కాంట్రడిక్షన్ అనే సెన్స్లోనే వాడతారు నిరవయవత్వ శబ్ద కోప అని నిరవయవత్వం అనేటువంటి శృతి విరోధము వచ్చు కాబట్టి ఏ విధంగా చూసినా బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్కారణము అని చెప్పి మీరు ముందుకు అడుగు వెయ్యలేరు మిమ్మల్ని కృత్సన ప్రసక్తి పీకికి పట్టుకుంటుంది దాని నుంచి మీరు తప్పుకుంటే నిరవయవత్వ శబ్ద కోపము మిమ్మల్ని పట్టుకుంటుంది అని పూర్వపక్ష సూత్రం తెలిసిందండి ఇప్పుడు ఇంకేముంది సూత్రం భాష్యం స్మూత్గా వెళ్ళిపోతుంది చేతనమేకమద్వితీయం బ్రహ్మా క్షీరాధివత్ దేవాదివచ్చ అనపేక్ష భాష్య సాధనం స్వయం పరిణమమానం జగత కారణమితి స్థితం వయధికరణం మనం ఉపసంహార దర్శనాధికరణాన్ని బట్టి చూసినట్లయితే మనం ఎక్కడ నిలబడి ఉన్నాము ఇది స్థితం ఇది స్థిరంగా నిలబడి ఉన్నాము ఏమిటది బ్రహ్మ చేతనము ఏకము రెండవది లేనిది అంటే ఇతర సహాయం ఏం కూడా ఇంకా అటువంటి బ్రహ్మ మార్పులు వస్తున్నాయా బ్రహ్మలో పాలల్లో మార్పులు వచ్చి పెరుగు అయినట్లుగా ఆ బ్రహ్మయందు మార్పు వచ్చి జగత్తైనది ఉప ఉపాదానం అంటే మళ్ళీ అదే కదా ఉపాదానం బ్రహ్మ జగత్తులకు ఉపాదానము అంటే ఆ బ్రహ్మయందు ఏవో మార్పులు వచ్చి జగత్తైనది ఆ మార్పులు ఏమిటన్నా తర్వాత చూద్దాం ఓకే అది పరిణామమా వివర్తమా మార్పు ద్విధం పరిణామం అంటే మళ్ళీ సమస్య వస్తుంది కాబట్టి వివర్తంలో పడేస్తాను నన్ను ప్రస్తుతానికి అలాంటి పెట్టండి మార్పు వచ్చి జగత్తన్నది పాలు పెరుగుదైనట్టుగా లేదా దేవతలు మొదలైన వాళ్ళు తాము ఇతర సహాయమును అపేక్షించకుండా మరి యొక్క శరీరములను సృష్టించిన విధంగా బ్రహ్మ ఇతర సహాయాపేక్ష లేకుండా కానీ తన నుండి తానే ఈ జగత్తుని ప్రకటిస్తున్నది తన నుండి ప్రకటిస్తున్నది ఉపాదానము తానే ప్రకటిస్తున్నది అంటే ఇతర సహాయము అపేక్ష లేకుండానే ప్రకటిస్తుంది అని తేల్చాము ఇది స్థితం ఓకే ఇదంతా కారణ విచారము అంట నేను అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటాను ఎందుకంటే మీలో ఎవరికైనా ఏమిటండి పొద్దున్న ఈ గోళ ఏమిటి అని మీరు ఎవరికైనా అనిపిస్తే అలా అనుకోకండి ఈ గోళలో కొంత పాయింట్ ఉంది ఇది మరీ పాయింట్ లేని గోళ కాదు కొంతమంది ఏమంటారు ఏమిటండి గోళ పోయి అదేదో పారాయం చేసుకుంటే పోతుంది కదా అంట ఇంకో కొంతమంది ఏమంటాడు పూజ చేసుకుంటే పోతుంది ఎందుకు ఈ గోళ అంటాడు మరొకటేమంటాడు నామ సంకీర్తనం చేస్తే బాగుంటుంది కాలికి గడ్జె కట్టి ఎందుకు ఇదంతా ఇంకొకటి అంటాడు ఈ వేళ్ళకి పాఠం చెప్పడం చాలా కష్టం దే హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దేర్ హెడ్ చాలా కష్టం ఇండియన్ సొసైటీలో వేదాంతాన్ని బోధించడం చాలా కష్టం అందుకు ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని అనే అంటూ జనరల్గా చెప్తున్నాను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి నాయనలరా అలాగా కంగారు పడకండి కారణ విచారం అవసరము మీరు కారణ విచారం చేయకుండా కార్య విచారమే చేస్తూ ఉంటే మీరు సంసారంలో బందీలు అయిపోతారు కాబట్టి ఎంతసేపు కార్యమే పెట్టుకోవద్దు కారణ విచారం చేయండి ఇప్పుడు వీడు ఏం చేస్తాడు దేవుడు విగ్రహం పెడతాడు ఆ విగ్రహము మరకథం నుంచో తయారైందంటాడు లేకపోతే రాజస్థాన్ నుంచి తెచ్చిన స్టోన్తో తయారైందంటాడు ఏమండి నైవేద్యాలు మూడు నైవేద్యాలు పెట్టానంటాడు వీడు ఎంతసేపు కార్యంలోనే ఉండిపోతాడు రాజస్థాన్ స్టోన్ అయితేనేమిటి తమిళనాడు స్టోన్ అయితేనేమిటి ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ స్టోన్ అండ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ రూపా అండ్ ఇట్ కెన్ ఓన్లీ బి ఏ సింబల్ ఫర్ ఎ హయ్యర్ ట్రూత్ అని వీడు ఎప్పుడైనా అనుకుంటాడా ఆ కార్యంలోనే ఉండిపోతాడు కాబట్టి వాడికి దేవుడు అంటే అదే దేవుడు దేవుడికి పూజ అంటే నైవేద్యమే పూజ ఇంకా వేరే ఏ పూజ ఉండదు దానికి ముందు వెనకాల కొంచెం తతంగా ఉంటుంది కొంత తంతులు నడిపిస్తాడు ప్రధాన పూజలో ప్రధానమైన అంశం ఏమిటి పూజలో నైవేద్యం అదే ప్రధానమైన అంశం అసలు నైవేద్యం తయారు కాకుండా పూజ ఎవడైనా మొదలు పెడతాడా కాబట్టి వీడు ఆ లెవెల్లోనే ఉండిపోతాడు తిరుపతి వెళ్ళారనుకోండి ప్రధానమైన అంశం ఏమిటి లడ్డూను పోటు పోటు మొత్తం దేవాలయాలన్నన్నిటినీ కూడా మన వాళ్ళు తయారు చేసి పెట్టారు ఇంకా ఇక్కడ పర్వాలేదు మీరు న్యూజెర్సీ మొదలైన చోట్ల దేవాలయాలకు వెళ్ళినట్లయితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుంది దేవాలయాల్లో దేవుడు పైన కింద దాన్ని ఏమంటారంటే అడుగున ఉంటుంది వాళ్ళ వాళ్ళ బిల్డింగ్లో కడతారు సెల్లార్ సెల్లార్ విశాలంగా ఉంటుంది దాంట్లో నాలుగు ఫ్యామిలీలు మకా ఉండొచ్చు అంత విశాలంగా ఉంటే సెల్లార్లు ఆ సెల్లార్లో క్యాంటీన్ ఉంటుంది ఆ క్యాంటీన్లో ఇడ్లీ వడ దోశ ఊతప్ప ఇత్యాది సౌత్ ఇండియన్ యాజ్ వెల్ ఆస్ నార్త్ ఇండియన్ వెజిటేరియన్ డిషెస్ అన్నీ ఉంటాయి అన్నిటికీ మంచి ప్రైస్ ఉంటుంది ఆ ప్రైస్ పెట్టేసి మీరు డిషెస్ తిన్నమే మెచ్చి బజ్జీ కూడా ఉంటుంది సో మచ్ సో మీరు దేవ కార్ పార్క్ చేసేసుకుని అలా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి దేవాలయం లోపలికి వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోవచ్చు సెలార్లో వెళ్ళిపోయి పలహారం చేసేసి మళ్ళీ మేము వెళ్ళిపోవచ్చు దేవుడితో సంబంధం ఏం లేదు వాళ్ళకే అక్షర్లేదు దేర్ దేర్ ఒకే వికెట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా గర్వంగా చెప్తారు మా సెల్లార్లోకి వంద మంది వస్తే దేవుడి దగ్గర పది మందే ఉంటారండి మా దగ్గర వంద మంది ఉంటారని వాళ్ళే చెప్పుకుంటారు పెద్ద సైజు పాకశాలల కింద తయారు చేసి అది బిజినెస్ అది అక్కడ ఖరీదులు పెట్టి సేల్ చేస్తూ ఉంటారు డాలర్లలో వస్తుంది సొమ్ము రా మెటీరియల్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది అంటే మరి బియ్యం ఇక్కడ అమెరికాలో బియ్యం పండవు కదా ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు బియ్యం కందిపప్పు కందిపొడి ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి సో ఇట్స్ హ్యూజ్ ఎకనామిక్ ఎంటర్ప్రైజ్ సో ఇన్ దట్ సెన్స్ ఇట్ ఇస్ ఆల్ గుడ్ బట్ దేవుడు ప్రసక్తే ఉండదు అక్కడ అంటే ఊరికే ఎంతసేపు కార్య విచారమే అలా ఉండకూడదు కారణ విచారం చేయాలి అంటే ఈ సృష్టి దేని నుంచి వచ్చిందో అది ఏమిటై ఉంటుంది అది ఎలా ఉండి అనే విచారం మీరు ఆ విచారం చేయడంలో అది మీకు దొరికిందో మానిందో తెలియదు కానీ ఇది మాత్రం జారిపోతుంది ఇది ఉండదు ఏముంది ఇక్కడ ఎక్కడైనా జగత్తు స్వరూప స్వభావాల విచారమేమి ఉండదు ఏముంది జగత్తులో విచారం చేయడానికే ఉంది మిథ్యా జిగత్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో దానిలో ఉంది పస అది ఎలా ఉండుంటుంది ఏమిటై ఉంటుంది అంటే ఏమిటి యు ఫర్ ది ఫస్ట్ టైం యూ డీల్ విత్ ద నోన్ లీవింగ్ ది నోట్ బిహైండ్ బ్రహ్మ అంటే అర్థం ఏటో తెలుసునండి ది అన్నోన్ ది అన్నోన్ ది అన్నోయబుల్ దానికి బ్రహ్మ అని పేరు మీరు నోన్ అంటే అది బ్రహ్మగా అంట కాబట్టి మనస్సుని ఈ నోన్ అనే కాలుష్యం నుంచి పైకి లాగి అన్నోన్ వైపును ప్రసరింపజేసే విచారం చాలా ముఖ్యమైన విచారం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు చేతన బ్రహ్మ అంటావు ఏకమంటావు అద్విత రెండవది లేదంటావు అదే పరిణామాన్ని చెందుతోంది క్షీరాధిపతు దేవాధిపతు ఇతర సహాయాపేక్ష కూడా లేకుండగా జగద్రూపంగా ప్రకటమవుతోందని నువ్వు అన్నావు బానే ఉంది ఇది సత్యం శాస్త్రార్థ పరిశుద్ధేతు ఇది వేద తాత్పర్యం శాస్త్రార్థం అంటే వేదం యొక్క తాత్పర్యం ఇలాగే ఉంది అయితే జనుల బుద్ధిలో అనేక విరోధాలు ఉంటాయి వాళ్ళ బుద్ధిలో అది బుద్ధి శుద్ధంగా ఉండదు దాంతో వాడు శాస్త్రార్థాన్ని పట్టుకున్నట్టు కాదు విడిచిపెట్టినట్టు కాదు శాస్త్రార్థ పరిశుద్ధి ఉండదు చాలా విరోధాలతో ఉంటుంది శాస్త్రార్థం నేను చూస్తూ ఉంటాను నాకు ఇదే పని కదా వేరే పనేం లేదు నా చుట్టూ ఉండే వాతావరణం కూడా బ్రహ్మ విద్యకి సంబంధించిన వాతావరణమే ఉంటుంది దాంతో నాకు కనపడుతూ ఉంటుంది ఇదంతా కూడా నేను చూస్తూ ఉంటా ఇప్పుడు వీళ్ళు జగత్తు మిథ్య జగత్తు మిథ్య మిథ్యా శబ్దానికి అర్థం ఏమిటి అసలు ఏం చెప్పారు శంకర్లు ఏం చెప్పారు అవి ఏం ఇప్పుడు మాండూక్య భాషల్లో శంకరులు వైతధ్యము మిథ్య అసత్యము అనురుతము అని నాలుగు పదాలు వాడారు మండొచ్చే భాషల్లో నాలుగు పర్యాయపదాలుగా వాడారు ఏమండి వైచ్యము కొంచెం డిఫికల్ట్గా ఉంది మిథ్య ఇటు అటుగా ఉంది మన వాళ్ళు అలా తయారు చేసి పెట్టారు దాన్ని దాంతో ఇటు అటు లేకపోతే తెలుసున్నవాడికి అది ఎప్పుడూ ఇటు కాదు ఎప్పుడూ ప్లేయరే రజ్జు సర్పము మిథ్య అది రజ్జు సర్పం ఎటువంటిది అది కనపడిందే తప్ప లేదక్కడ ఏమండి ఎందుకు కనపడింది లేకుండా ఎందుకు కనపడింది నువ్వు ప్రాజెక్ట్ చేసావు కాబట్టి కనపడింది దానంతా అది కనపడలేదు వీడు ప్రాజెక్ట్ చేశాడు కాబట్టి కనపడింది కాబట్టి లేకుండా కనపడేది బుద్ధి చేత ప్రో అజ్ఞానముతో నిండిన బుద్ధి చేత ప్రాజెక్ట్ చేయబడి కనపడేది దానికి మిథ్య నిర్వచనం లేదు అది డెఫినేషన్ ఆఫ్ మిథ్య అలా తీసుకోడు దానికి ఏదో కొండ అంటాడు మట్టి అంటాడు ఆ మట్టి కొండ దృష్టాంతాన్ని శంకరులు చెప్పిన దాన్ని చెప్పినట్టు కాకుండా దాన్ని తప్పుదారి పట్టించి అక్కడ భాష్యం పట్టుకో భాష్యాలు చూడరు ఉడిగా మృతిగా వచ్చే సత్యం ఉంటాడు తప్ప అక్కడ భాష్యకారులు ఏం చెప్పారని చూసుకోరు ఆ రకంగా మిథ్యని ఇటు కాకుండా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు చూడండి ఫిఫ్టీ ఫిఫ్టీ గోలు పడిందా లేదా గోలు పడిందా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఉప్మా పెసరట్ అంటే ఇది ఫిఫ్టీ అది ఫిఫ్టీ కుదురుతుంది గోలు దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీ ఎలా కుదురుతుంది పడిందా లేదా ఈ మధ్యన టెక్నాలజీ లాస్ట్ ఇయర్ టైం ఫిఫ్లో సమస్య వచ్చింది ఆ గోలు పడిందా లేదా అంటే కొంతమంది పడినట్టే ఉందని అన్నారు కొంతమంది పడలేదు అది ఎలా మీరు ఏదో ఒకటి సెటిల్ చేయాలనే అదో పాయింట్ వచ్చింది అందుకోసం వాళ్ళు కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేసి ఒక లైను ఆ గోల్ పోస్ట్ను రెండింటినీ కలిపే లైన్ ఒకటి ఉంటుంది ఆ లైన్ దాటాలి బాలు లైన్ దాటాలి లైన్ దాటేపుడు ఎర్త్ని టచ్ కానక్కర్లా లైన్ దాటితే చాలు క్రికెట్లో అయితే టచ్ అవ్వాలి అక్కడ టచ్ అవ్వక్కర్లా లైన్ దాటితే చాలు లైన్ దాటిందంటే కంటితోటి సెటిల్ చేయడం కష్టం టచ్ అవ్వడం అన్నది సెటిల్ చేయటం తేలిక ఇందుకోసం వాళ్ళు ఏం పెట్టారంటే ఒక టెక్ ఒక దాన్ని ఆప్టికల్ టెక్నాలజీ పెట్టి అక్కడ కెమెరా ఉంటుంది బట్ ఈ డౌట్ వచ్చినప్పుడు ఆ కెమెరా ఫీడ్ తీసుకుంటాడు తీసుకుని ఈ బాలు డిట్ క్రాస్ ది లైన్ ఇన్ ది ఎయిర్ ఇంది ఎయిర్ క్రాస్ చేసిందా లేదా అని చూసుకుంటే అదే చెప్తుంది క్రాస్ చేసిందని గోల్ ఇస్తాడు ఈ మధ్యన అలా ఒక గోల్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి సో సో ది పాయింట్ ఈజ్ Um, very, very precise ga meru dhani seppalusun to me, so mithya ante fifty-fifty ke nha japa kouta tani. Hari unden tava le eden tava ande fifty-fifty ante akara kuduttun ni? Is it or is it not ante mithya ante fifty-fifty. It is the, it is a kind, kind of evading the topic or putting it in the wrong direction. Ala poto on to me. కానీ శంకర్లు పర్యాయపదాలుగా ఇచ్చారు వైతథ్యము మిథ్య అనురుతము అనురుతం అంటే వీరు ఏమనుకుంటున్నారు అది సందేహమే వీడికి అసత్యము ఇప్పుడు సందేహం కేమైనా మిగిలిందా ఇప్పటికీ సందేహమేనా నాలుగు పర్యాయపదాలు ఇచ్చారు జాగ్రత్త స్వప్నము వంటిది యథా తత్ర తత్ర యథా తత్ర తథా స్వప్నే అని అక్కడ హెడ్డింగ్ ఏమిటంటే జాగ్రత్త స్వప్నముల ఏకత్వము ఏమిటి ఏకత్వము అంటే అసత్యత్వ విషయంలో రెండు ఒకటే శంకరుడు అసత్యత్వ విషయే సమానం అని స్వప్నాది పదార్థములు జాగ్రత్త పదార్థములు స్వప్నావస్థ జాగ్రత్త కొన్ని భేదాలను మనం చూపించవచ్చు స్వప్నంలో మనస్సు ఉంటుంది ఇంద్రియములు ఉండవు జాగ్రత్తలో మనస్సు ఇంద్రియములు కలిసి ఉంటాయి ఏదో స్వప్నము రిపీట్ అవ్వదు జాగ్రత్త రిపీట్ అవుతూ ఉంటుంది స్వప్నంలో కంటిన్యూటీ అది రిపీట్ అవ్వడం కంటిన్యూ అయినా ఒకటే అయింది అని ఇలాగేవో భేదాలు చూపిస్తా అలా భేదాలు ఉండబట్టే వాటిని రెండు వేరువేరు అవస్థలుగా లెక్క పెట్టాల్సి వచ్చింది లేకపోతే నాలుగు రావు నాలుగు రావ జాగ్రత్త స్వప్నం ఒకటంటే మూడు అవుతుంది తురీయమనే మాట కూడా తురీయమని కుదరాలి కదా తురీయమని కుదరాలంటే ఇవి రెండు వేర్వేరుగా లెక్క వేసుకోవాలి కాబట్టి కొన్ని అంశాల్లో భేదమున్నందున వాటిని వేర్వేరుగా లెక్క వేసినప్పటికీ కొన్ని అంశాల్లో భేదము లేదు రెండు ఒకటే ఏ దృశ్యత్వము అసత్యత్వము ఆ రెండు కూడా సమానం జాగ్రత్త ప్రపంచము దృశ్యము స్వప్న ప్రపంచము దృశ్యము స్వప్న ప్రపంచము అసత్యము జాగ్రత్త ప్రపంచము అసత్యము ఈ రెండింట్లో తేడా లేదని చెప్తారు శంకర్లే చెప్తారు అలాగా రాసుకుంటుంది ఇది సంస్కృతం రాకపోతే ఇప్పుడు గంభీరానందంగా అనువాదం చదవండి ఇప్పుడు వీళ్ళు విద్యార్థులు ఎలా వాళ్ళకి సంస్కృతం రాదు వాళ్ళందరూ వాళ్ళు చదువుకుని తెలుసుకోలేరు చెప్తే అందరూ వాడు చెప్తే వాళ్ళు వినరు నువ్వెవడు చెప్పి గంభీరానంద ట్రాన్స్లేషన్ చూడరా అంటే ఆయన సరిగ్గా చేయలేదు ట్రాన్స్లేషన్ అంటారు వీళ్ళని ఎవరూ అసలు యూ కెనాట్ డీల్ విత్ దీస్ గైడ్ ది ఆర్ ఇన్కారిజిబుల్ అయితే మరి పొరువు నువ్వు ఇంకేదైనా ట్రాన్స్లేషన్ సజెస్ట్ చేయండి ఇంకే ట్రాన్స్లేషన్ ఉందో నాకు తెలియదు ఒకటే ఉందని తెలుసునంటాడు పొరువు అదే ఇంపాసిబుల్ సో శాస్త్రార్థ పరిశుద్ధి ఉండదు ఎవరికి చదువుకున్న ద చదువుకున్న బరుద్ధాయిలకి శాస్త్రార్థ పరిశుద్ధి లేకుండా ఉంటుంది చదువుకున్న వాళ్ళని వీళ్ళు పండితులు శాస్త్రార్థ పరిశుద్ధి ఉండదు శాస్త్రార్థం పెట్టుకుని కూర్చుంటారు అది పరిశుద్ధి ఉండదు దాని చుట్టూ ఎవ్వేవో పెడతాడు రిలిజియన్ అంటాడు కల్చర్ అంటాడు పరంపర అంటాడు ఎవ్వేవో పెడతాడు ఎవేవో పెడతాడు ఒకదానికే ఒకదానికి పొంతన ఉండదు పైగా విరోఠం ఉంటుంది అన్ని పెట్టుకుంటుంటాడు అటువంటి పరిస్థితిలో వాడిని మళ్ళీ వాడికో ముట్టికే వేసి మళ్ళీ చెప్పాల్సిన ఆవశ్యకత వస్తుంది అందుకోసమే అధికరణం ఓకే శాస్త్రార్థ పరిశుద్ధ పునరాక్షపతి ఇటు అంటే బట్ ఈ బట్ ఎందుకు అవసరమైంది ఇటు స్థితం అని మనం నిర్ధారించి ఇట్ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మళ్ళీ మొదలుపెట్టేది ఏమిటి కథ రెడ్ వచ్చి మొదలుపెట్టినట్టుగా మళ్ళీ ఇంకో అధికరణ ఎందుకు మొదలు అంటే అలా స్థితమైనప్పటికీ టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్బాట్ శాస్త్రార్థ పరిశుద్ధి లేకపోవడం చేత దానిని నిర్మాణం చేయుట పునః ఆక్షిపతి మళ్ళీ ఒక ఆక్షేపాన్ని లేవనెత్తుతున్నారు అంటే ఒక డౌటు లేక ప్రశ్నని లేవనెత్తుతున్నారు అయితే అబ్జెక్షన్ ఒక అబ్జెక్షన్ అని లేవనెత్తుతున్నారు ఎందుకంటే ముందు అబ్జెక్షన్ నేను లేవనెత్తి దాన్ని త్వరగా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత నా కాప్ చేస్తానమాట అప్పుడు శాస్త్రార్థ పరిశుద్ధి వస్తుంది ప్రసక్తి అది మొదటి మాట భాష్యం అది సూత్రంలో మొదటి మాట దాని అర్థం ఏంటి ప్రహ్మణ కార్యరూపేణ పరిణామం ప్రాప్నోతి నిరవయవత్వాత్ పరబ్రహ్మ నిరవయవము కనుక జగద్రూపంగా పరిణమించింది అన్నప్పుడు పాలు పెరుగైనట్టుగా మొత్తం పాలన్నీ పెరుగైపోతాయి దాంట్లో కొన్ని పాలు పెరుగయ్యి కొన్ని పాలు అలా కుదరదు కాబట్టి మొత్తం బ్రహ్మంతా కూడా జగద్రూపంగా పరిణమించింది అని మనకి ప్రాప్తమవుతుంది ఆ ప్రసక్తి వస్తుంది అప్పుడేమవుతుంది బ్రహ్మ పృథివ్యాధివతి భవిష్యత్ అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మ లేకుండా అయిపోతుంది అది చెప్పలేదు ఆయన చెప్పక్కల్లో తెలుస్తూనే ఉంది మొత్తం బ్రహ్మంతా జగత్తు దీని మీద ద్వైతుల మీద ఒక పురోపక్షం ఉంది ద్వైతులు ఏమంటారంటే జగత్తు సత్యం అంటారు అలాగా చెప్తారు అలా ఓపెన్ గా జగత్తు సత్యము ఒక చెప్తుంటే విన్నాను నేను దేవాలయంలో చెప్తున్నాడు ఈ జగత్ సత్యత్వవాదులకి దేవాలయ దేవాలయం ఈజ్ ది మెయిన్ థింగ్ ఫర్ దామ్ వాళ్ళకి టెంపులే ఒకప్పుడు భారతదేశంలో టెంపుల్ ఉండేది కాదు ఒక థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఎరువనో టెంపుల్ వైదిక సంస్కృతి మొత్తంలో విగ్రహం కనపడదు మొత్తం వేద సంస్కృతి వేదములు అంటే మంత్రములు బ్రాహ్మణములు ఉపనిషత్తులు వేదాంగములు వేటి కూడా విగ్రహం కనపడతారు సో సరే దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ సో ఆ దేవాలయంలో కూర్చుని చెప్తున్నాడు ఆయన ఆ దేవాలయం పక్కనే కొబ్బరి గేట్లో ఉంటుంది పక్కన అప్పటి మీరు కూర్చుని చెప్తున్నారు నేను కూడా కూర్చుని వింటున్నాను నేనే ఆడియన్స్లో మూల కూర్చుని వింటున్నాను నేనేం మాట ఐ హమ్ ఎ వెరీ టిమిక్ ఫెలో నేను ఏదో మైకిస్తే నాకు తోచిన మాటలు నాలుగు చెప్తాను తప్ప లేకపోతే నేను నోరు మూసుకుని ఊరుకుంటాను ఆయన ఏమని చెప్తున్నాడు అంటే జగత్తు సత్యము దట్ ఈస్ హిజ్ టాపిక్ దేవాలయంలో కూర్చుని జగత్తు సత్యం ఉండే అర్థం ఏంటి జగత్తు అంటే ఏమిటి దేవాలయం అయితే నాలుగు గోడలు కట్టి లోపల విగ్రహం పెట్టారు తప్ప దాన్ని బయటకు వస్తే ఏముందో తెలిసిన క్లబ్ ఉంది అక్కడ ఆ చోట బయటకు వస్తే క్లబ్ ఉంది ఆ క్లబ్కి దేవాలయానికి మధ్యలో హౌసెస్ ఉన్నాయి ఒక కాలనీలో ఆ హౌసెస్లో సంసార్లు సంసార డబ్బులు సంపాదించుకుని భోగాలను అనుభవిస్తూ వాళ్ళందరూ ఉన్నారు అది జగత్తు ఇదంతా సత్యం అంటే మరి ఇంకీ దేవాలయం ఏంటి అక్కడ చూడండి ఎంత కాంట్రడిక్షన్ వచ్చిందో జగత్తు సత్యము ఉదాహరణకి కొబ్బరి చెట్టు సత్యము దృష్టాంత చూడండి ఎలా ఉంది అలా చెప్తారు దాని మీద పూర్వపక్షం ఏంటంటే ఏమయ్యా జగత్తు సత్యమైతే మరి ఇంక నువ్వు దేవాలయం ఎందుకు కట్టినట్టు జగత్తుతో సత్యంతో మనం వ్యవహరించుకుంటే పోతున్నాయి జగత్తు సత్యమే కదా మళ్ళీ ఇంకొకటి ఎందుకు అనవసరంగాను మనకు ఎక్కడ చుట్టుముట్టు ఎక్కడా లేని విష్ణువు అంటావు ఎక్కడా కనపడ్డవు ఎక్కడో పైన ఉన్నట్టు అంటావు ఇప్పుడు పైన విష్ణువు మనకి మన ముందు సత్యము జగత్తు మన ముందు ఉంది కాబట్టి దీన్ని మనం ఉపాసన చేద్దాం కాదు విష్ణువు కూడా సత్యం అని చెప్పాలి మీరు ఓకే ఐడియా అవ్వచ్చు ఆయన ఊళ్ళో ఉన్న వాళ్ళని ఆయననే ఉపాసన చేస్తారు మనం మన ఊళ్ళో ఉన్నటువంటి క్లబ్బు డబ్బు భోగాలు రోడ్లు కార్లు వీటిని మనం ఉపాసన చేద్దాం సత్యం కదా ఇది పూర్వపక్షం దీనికి రిప్లై ఏం చెప్తారు మరి ఇదంతా దేవుడు లేలానా అది రాబోతుంది ఎక్కడో అధికారంలో దేవుడు లేలంటాడు లేలంటే ప్లే అంటే పిల్లికి చెలగాటము ఎలకకు ప్రాణ సంకటము అన్నట్టుగా సఫర్ అయిపోతూ ఉంటాం దేవుడికి ప్లే ఎలా ఉంది బాగోలేదు కదా కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఏవో ఉంటాయి లేక కాబట్టి బ్రహ్మ ఖర్చు అయిపోయాడు ఇప్పుడు బ్రహ్మ ఖర్చు అయిపోయాడు ఒక ఇష్యూ పృథ ఇంకా బ్రహ్మను నిలబెట్టడం కోసం బ్రహ్మను నిలబెట్టాలి ఖర్చు చేసేయకూడదు కాబట్టి మీరేమనాలి బ్రహ్మ సవయవము ఇలాగ పృథివీ సవయవము ఓ చిన్న పృథివీలో చిన్న అంశం తీసుకుని కొండలు బాణలు మొదలైనవి చేసుకుంటూ పృథివీ అలాగే ఉంటుంది ఎవరు ఎన్ని కుండలు చేసినా ఇంకా పృథివీ ఏమైపోదు పృథివి అలాగే ఉంటుంది ఎందుకంటే సవయవము కనుక మొత్తం పృథివి కన్వర్ట్ అయిపోదు అలాగే బ్రహ్మ కూడా సవయవము అని చెప్తే అప్పుడు ఏమవుతుంది సో ఎది బ్రహ్మ పృథివ్యాధివతి సవయవమ భవిష్యత్ అభవిష్యత్ అంటే ఋంగ్ అంటే క్రియాతిపట్టి అలా ఉంటే బ్రహ్మ పృథివీ అది కాదు వాస్తవంలో కానీ అలా అయి ఉంటే పృథివీ మొదలైనవి వలె అవయవములు కలగినది అయ్యుంటే తత అస్థకదేశకదేశ అవస్థాస్యత ఆస్థాత ఎలా ఉందా అవా ఉందా ఆ ఉందా త ఓహో అవాస్థాస్యత రెండు ఉన్నాయి అవా ఆ రెండు ఉపసర్గలు అది కూడా ఆస్యత అనేది కూడా రుంగే ఆత్మ నేపథ్యం రుంగ్ బ్రహ్మలో ఒక అంశము పృథివీ మొదలైన వాటికి వల్లే జగద్రూపంగా పరిణమించి ఉన్న పక్షంలో ఒక అంశము ఏకదేశ పర్యణ్యత బ్రహ్మ ఎందు ఉన్న పక్షంలో బ్రహ్మ ఎందలే ఒక అంశము జగత్ రూపంగా పరిణమించి ఉండేది ఇంకొక అంశము అదేవిధంగా యథాప్రకారంగా ఉండేది ఇప్పుడు ఏమైంది మనకి జగత్తుకి జగత్తు దొరికింది బ్రహ్మ కూడా మిగిలియే ఉన్నాడు మనకి చక్కగా జగత్తులో వ్యవహారంతో చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పుడైనా దేవుడు గుర్తుకొచ్చినప్పుడు ఆ మిగిలి ఉన్నాడు కదా ఆయన ఆయన కూడా పూజాది చేస్తూ ఉండొచ్చు ఎందుకు ఆయన కూడా ఎందుకంటే ఈ జగత్తులో మనం వాళ్ళు భోగాలను అనుభవించడానికి ఆయన సపోర్ట్ చేస్తాడు సరే ఈ దృష్టి ఎలా ఉందో అసలు జగత్తు నిత్యం తెలుసుకుని జ్ఞానం పొంది కృతార్థులు రమ్మని అసలు మొదలు పెడతాడు దట్ ఈస్ అహౌ బట్ వేర్ హీ అన్ సార్ పూజలు చేస్తే ఏ ఏ కోరికలు తీరతాయి దగ్గర తేరతాడు వీళ్ళకి తేలి అవన్నీ చేస్తూ ఉంటాడు సన్యాసం పుచ్చుకుని వేదాంతం బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదివేసి సన్యాసం పుచ్చుకుని ఏ పూజలకి ఏ కోరికలు తీరుతాయో దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు అసలు ఏమైనా మీకు వంటన కుదిగిందా అయితే నేనేదో వాగుతున్నాను అనుకుంటున్నారా హౌ దట్ జల్స్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ కుడ్ నాట్ మేక్ అవుట్ సో ఎవరో ఎవరో పోతే నా దగ్గరికి వచ్చారు ఈ పోయిన వాళ్ళు స్వర్గానికి చేరుకునే ఉపాయం చెప్పండి అని నన్ను అడగడానికి నాకు తెలియదు అండి నాకు అలాంటి ఉపాయం తెలీదు పోవడం అనగానేమి పోయినవాడు ఎక్కడికి పోతాడు వచ్చిన వాడు ఎక్కడి నుంచి వస్తాడు దీని మీద వేదాంత శాస్త్రం యొక్క అభిప్రాయం ఏమిటి అలాంటిది ఏదైనా మీకు తెలుసుకోవాలని అనిపిస్తే అంతకుముందు నేను మీకు ఏ విధంగానూ సపోర్ట్ చేయలేను అని చెప్పాను అంటే పాపం వాళ్ళు వెళ్ళిపోయే దుఃఖంలో ఉన్నమాట వాస్తవం కదా మరి నేనేం చేయగలుగుతా దానికి నా దృష్టిలో వాళ్ళు దుఃఖించడం అనవసరం దే ఆర్ దే ఆర్ గ్రీవింగ్ ఫర్ నో రీజన్ యూ హ్యావ్ నో రీజన్ టు గ్రీవ్ నా దృష్టి అది కాబట్టి నేను వాళ్ళ దుఃఖంలో పాలు కూడా నా వల్లా ఉండదు ఎందుకంటే నాకు దుఃఖం రాదు అయ్యో పాపం అని వాళ్ళు దుఃఖిస్తున్నందుకు నేను అయ్యో పాపం ఉంటాను తప్ప దుఃఖానికి హేతువు లేకుండా దుఃఖిస్తున్నందుకు అయ్యో పాపం అనడానికి నాకేమో అభ్యంతరం లేదు కానీ ఏదో కష్టం వచ్చింది కాబట్టి దుఃఖిస్తున్నారని నేను ఒప్పుకోను కూడా ఒప్పుకోను వీళ్ళు అనవసరంగా దుఃఖిస్తున్నారని నేను వీళ్ళని చూసి నేను జాలి పడుతున్నా తప్ప వాళ్ళు ఏ కారణం వరకుంటున్నారో అది నా దృష్టిలో అది హేతువే కాదు నేనేం చేస్తాను మరి ఏదైనా ఏదైనా శ్రవణం చేయడానికి సలహా చెప్పండి అయినా పక్కన వాళ్ళ స్వామి ఉండి ఆయన వాళ్ళకి ఏదైనా శ్రవణం చెప్పడానికి శ్రవణం చేయడానికి సలహా చెప్పాయా మరి అత్తగా తయారయ్యా అని ఓ స్థాయి ఏదైనా సలహా చెప్పు అలా అన్నాను అంటే నేను అన్నాను భగవద్గీత రెండో అధ్యాయం అశోచ్యానందోచ్యస్వామన శ్లోకం అక్కడ భాష్యం ఉండాలి భాష్యం చెబితే మీకేం తెలుస్తుంది ఉద్యోగ శ్లోకాలు అక్కడ అదంతా విని చూడండి శ్రవణం చేయండి మీ అంతటా మీరు చదువుకుంటే పనవదు అని నేను చెప్పాను వాళ్ళు అది తీసుకున్నారు శ్రవణం చేశారు శ్రవణం చేసి నాకు ఫోన్ చేశారు రెండు నెల రోజుల తర్వాత మాకు చాలా ఊరట కలిగినది మేము చాలా సంతోషిస్తున్నాము ఇప్పుడు మాకు ఆ దుఃఖం నుంచి మేము బయటపడిపోయాము మీకు కృతజ్ఞతలు చెప్తామని ఫోన్ చేశామని చెప్పారు నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాను కాబట్టి అలాంటిది ఏదైనా కా కాబట్టి మనం ఏదైనా చేసినా చెప్పినా అది శాస్త్ర పరిశుద్ధికి అనుగుణంగా ఉండాలి కానీ శాస్త్రార్థాన్ని వికలం చేసేసి నేను మీ ఆ పోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్తాను మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి అనుకోండి అది ఎలా ఉంటుంది అది చాలా అసందర్భంగా ఉంటుంది ఏదో దృష్టాంతం గుర్తుకొచ్చి చెప్పాను కాబట్టి బ్రహ్మ సవయవం అయ్యి కొంత బ్రహ్మ ఇటు జగత్తుగా పరిణమించి ఉండేది మరి కొంత బ్రహ్మ యథాతథంగా ఉండి ఉండేది అప్పుడు మనకు అనుకూలం ఇటు జగత్తుని మనం పట్టుకోవచ్చు అది బ్రహ్మని పట్టుకోవచ్చు మెయిన్గా జగత్తుని పట్టుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు బ్రహ్మను పట్టుకుంటాం ఆ బ్రహ్మ మన ఇబ్బందులన్నీ సరిచేస్తూ ఉంటాడు అదే సార్ ఇప్పుడు పూర్వం వాళ్ళు ఏం చేశారంటే బీనామీ అకౌంట్లోనే పెట్టేసి నల్లధనాన్ని ఏమో షెల్ కంపెనీల్లో పెట్టేసి ఏదో చేసి ఆస్తులు పోగేశారు దాంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కరప్ట్ అఫీషియల్స్కి లంచం పడేసి సరి సెటిల్ చేసుకునేవారు ఇప్పుడు ఏమైంది ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది ఈ బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఎవరికి లంచం ఇవ్వాలో అర్థం కాదు ఎవరికి రికమెండేషన్ చేయించాలో అర్థం కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తలపట్టు కూర్చున్నారు ఇక్కడ కేసులు విరుసుకుపోతున్నాయి లంచం ఇద్దామంటే ఎవడు పుచ్చుకుని వాళ్ళు ఎవరు తెలీదు రికమెండేషన్ చేయించి పై పైవాడికి చెప్పేసి కొట్టించేద్దామంటే పై వాళ్ళు ఎవరందరూ కూడా అందరూ అదే స్థితిలో ఏడుస్తున్నారు మోడీ గారు ఎవరు చెప్పినా వినడాయన ఆయనకి రికమెండేషన్ ఎవరు చేయటం అదవసరం కాబట్టి ఈ కేసులన్నీ వాళ్ళు ఎలా సెటిల్ చేయాలో తెలియక నానా అవస్థాపడతో కాబట్టి మహాగఠబంధనం ఒకటి పెట్టి ఈయన్ని దింపేస్తే మన ఆస్తులు సర్దుబాటు అవుతాయేమో అన్నట్టుగా ఏదో కుస్తీ పడుతున్నారు ఆ పై అధికారులను తీసేసినట్టు అయిపోయింది అలాగే కాకుండా పైన ఒక కరప్ట్ మ్యాన్ అని పెట్టుకుంటే మన కోరికలన్నీ మనం సద్గు చేసుకోవచ్చు అలాగే ఉంటారు వాళ్ళు దేవుణ్ణి అలా వాడుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు వేసే వేషాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ దేవుడి సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది మనం వేసి వేషాలకి పై పై ఆఫీసుల సపోర్ట్ ఉన్నట్టుగా దేవుడి సపోర్ట్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అది ఇలా చేస్తూ ఉంటాం కాబట్టి బ్రహ్మ నేను కొంచెం డైట్రెస్ అయిన పాఠం అయిపోవచ్చిందిగా ఎంతసేపు ఫోకస్ చేస్తాను ఇది ఎందుకన్నా కొంత ఫ్యాటిక్గా అనేది ఒకటి కాబట్టి ఇంకా నేను స్వాగతిస్తున్నా ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ ది థింక్ సో బ్రహ్మ ఏకదేశము అంటే ఒక పార్ట్లో పరిణమించింది ఇంకో పార్ట్ అలాగే నిలిచి ఉండి ద్వైతం ద్వైతం కదా అలాగా మనం పెట్టుకోవచ్చు కదా పెట్టుకోవచ్చు కానీ అలా చేస్తే సమస్య ఏమవుతుందంటే వేదం చెప్పిన మాటలకి తేడా వస్తుంది నిరవయవంతు బ్రహ్మ శృతిభ్యోపగమ్యతే బ్రహ్మ నిరవయవము అని శృతుల చేత చెప్పబడుతోంది శృతుల నుండి తెలుస్తోంది శ్రుతుభ్య పంచమి శృతుల నుండి మనకు అర్థమవుతుంది బ్రహ్మ నిరవయవము అలాగా నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనం అది బ్రహ్మ బ్రహ్మ ఎందుకు కళ అంటే అంశాలు లేవు కళాతు షోడశో భాగ పదహారో భాగానికి కళ అని పేరు రూపాయికి అణ కళ ఓకే పదహారు అణాలు ఒక కదా అలా బ్రహ్మయందు కళలు లేవు అంటే అంశములు లేవు అని అభిప్రాయం ఆ తర్వాత నిష్క్రియం బ్రహ్మయందు క్రియ ఉండదు ఎందుకంటే అంశముంటే కానీ క్రియ ఉండదు ఇప్పుడు మీరు నడుస్తున్నారు అంటే బాడీలో కాళ్ళు అనే అవయవములు ఉన్నాయి కాబట్టి నడుస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే నోరు అనే అవయవం ఉన్నది కాబట్టి మన్ను మాట్లాడుతున్నారు అలా అవయవాలు ఉండాలి అప్పుడే క్రియ ఉంటుంది ఏ అవయవాలు లేవనుకోండి ఆకాశానికి అవయవాలు లేవు క్రియ ఉండదు బ్రహ్మాష్టి శాంతం అంటే ఏ క్రియ లేకపోతే ఏమవుతుంది శాంతమే అవుతుంది శాంతం అంటే చల్లారినటువంటి దోషములు గలది దానికి ఎందు ఏ దోషములు ఉండవు తర్వాత నిరవజ్యం అవజ్యం అంటే దోషం అవజ్యం అంటే దోషం కాగద్వేషాది దోషములు ఉండవు ఈ శబ్దములకు ఆ సందర్భానుసారంగా ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి మీనింగు అయినా కూడా నేను నాకు తోచిన మీనింగ్ ఏదో నేను మీకు చెప్తూ వస్తున్నాను టీకాకారులు ఏమైనా సహాయపడతాడా అంటే ఒకప్పుడు సహాయపడతాడు ఒకప్పుడు ఉండదు ఇక్కడ స ఆయన సహాయపడదు వేరే చూసుకోండి అన్నట్టుగా వదిలిపెట్టేశాడు ఆయన ఎవరో రత్న ప్రభాకర్ ఇంకా భామదీకారులు అయితే అసలు అటువంటి వాటి దోలికి ఆయన వెళ్ళడు ఆయన దారి ఇంకో ఏదో ఇంకా న్యాయ నిర్ణయకారుడని ఆనందగిరి ఆయన ఏదైనా రాస్తాడంటే ఆయన అలాగే అంటే ఇవన్నీ చెప్పి చెప్పి వదిలేసేవాళ్ళు ఇంతకుముందు చెప్పారు శాంతం అంటే ధర్మాధర్మముల యొక్క చలనము లేనిది ఓకే నిరవద్యం రాగద్వేషాది కాలుష్యములు లేనిది అవజ్యం అంటే కాలుష్యం తర్వాత ఇంకే నిరంజనం పుణ్యపాపముల మకిలి అంజనం అంటే మకిలి అంజనం అంటే కంటికి వెయ్యి పెట్టుకుంటారు చూడండి కంటికి పెట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కంటిలోకి పెట్టింది ఏదో అది శోభ కంటికి బయట పెట్టిందంతా కూడా మకిలి అయిపోతుంది దాన్ని అంజనము అంటారు చాలా జాగ్రత్తగా పెట్టాలి దాన్ని లేకపోతే ఫైవ్ గలు అంతా అంజనమే ఉంటుంది కాబట్టి అజన శుభానికి మకిలీ అని అర్థం ఇటువంటి మకిలి ఏది కూడా బ్రహ్మయందు లేదు శాంతం నిరవద్యం నిరంజనం శాంతం ధర్మాధర్మముల హడావిడి లేనిది నిరవద్యం రాగద్వేషముల కాలుష్యము లేనిది నిరంజనం సుఖదుఖముల మకిలి లేనిది ఏవి ఉండవు బ్రహ్మయందు అది బ్రహ్మ అని చెప్పారు కాబట్టి బ్రహ్మ నిరవయవము అని చెప్పినట్లయింది కదా నిష్కలం అంటే నిరవయవం ఇంకా దివ్యోహ్యమూర్త పురుషాహ్యాభ్యంతరోహ్యజ అదే పురుష అంటే పరమాత్మ ఎలా నువ్వు ఉన్న వాక్యం చాలా గొప్పది పరమాత్మ ఆయన దివ్య అంటే ప్రకాశస్వరూపం చైతన్య ప్రకాశమే స్వరూపముగా గలవాడు జ్ఞానదేవు గణేష్ మహారాజుని ఏమన్నాడో తెలుసునా గణేష్ మహారాజుని అసలు గణేష్ని అంత సింబాలిక్గా వర్ణించిన వాడు జ్ఞానదేవు తప్ప ఇంకా ఎవరో లేరు ఎంత సింబాలిక్ అంటే ప్రతి అంశము సింబాలిజమే గణేష్ మహారాజుగా ఆయన ఏమన్నాడంటే ఆ చైతన్య ప్రకాశానికి బరువు వస్తే గణేషుడు అవుతుంది అని చెప్పారు ఆయన చైతన్య ప్రకాశమే హెవీ అయిపోయిందన్నట్టుగా చూసాడు ఆయన అంతే తప్ప ఒక జడ పదార్థం కింద చూడలేదు విఘ్నేశ్వరుడు గణేష్ అంటే చైతన్యమే ఆ చైతన్యానికి బరువు వచ్చిందనుకో చైతన్యానికి బరువు ఉండదు బరువు ద్రవ్యానికి ఉంటుంది తప్ప కాంతికి బరువు ఉంటుంది బరువు ఉండదు సపోజ్ ఒకవేళ చైతన్య ప్రకాశానికి బరువు వచ్చుంటే అదేమవుతుంది గణేషుడు అవుతుంది అని అలా భావించాడు ఆయన అంటే గణేషుడి కేసు చూస్తున్నప్పుడు కూడా ఆయన చైతన్య ప్రకాశ రూపంగానే దర్శించాడు మహాత్ములు అలాగే దర్శిస్తారు మరి పరమాత్మ దివ్య చైతన్య ప్రకాశ స్వరూపుడు అని చెప్పినే అమూర్త ఆయనకు రూపం ఉండదు చైతన్యానికి రూపమే ఉంటుంది ఏముంటుంది రూపం రూపం లేని తత్వాలు చాలా ఉన్నాయి చైతన్యానికి రూపం ఉండదు ఆకాశానికి రూపం ఉండదు ప్రకాశానికి రూపం ఉండదు పృథివీకి రూపం ఉండదు పృథివీకి గుణం ఉంటుంది శబ్ద గుణం శబ్దం కాదు గంధగుణం ఉంటుంది తప్ప రూపం ఉండదు పృథివీ సగుణం ఉంటుంది తప్ప కాదు కుండకి రూపం ఉంటుంది పృథివీకి రూపమే ఉంటుంది మట్టికి రూపమే ఉంటుంది పృథివీ తత్వానికి రూపం ఉండదు బంగారానికి మాత్రం రూపమే ఉంటుంది ఉండదు ఆభరణానికి రూపం ఉంటుంది వాయువుకి రూపం ఉండదు ఆపహ రూపం ఉండదు అగ్ని రూపం ఉండదు ఈ తత్వాలకు వేటికి రూపం ఉండదు పరమాత్మ చైతన్య ప్రకాశ స్వరూపుడు కనుక ఆయనకి రూపం ఉండదు అమూర్త పురుష తర్వాత పరిచ్ఛిన్నమైన తత్వమైతే లోపల బయట అనే డివిజన్ ఉంటుంది నేను ఇదిగో ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ అన్నాడనుకోండి వీడికి లోపల వీడికి బయట అనుకుంటుంది వ్యాపకమైన దానికి బయట అదే లోపల అదే స బాహ్యాభ్యంతర బాహ్యంతో కూడి ఉన్నది అదియే ఆభ్యంతరముతో ఉన్నది అది అజహ పుట్టుక లేనిది పరమాత్మ దీంట్లో మీకు నిరవయవము స్పష్టమవుతుంది ఇదం మహత్పూతం అనంతమారం విజ్ఞానఘన ఏవా ఇది బృహదారం ఈ బ్రహ్మ ఈ బ్రహ్మ గురించి చెప్పాలి దాని గురించి ఏం చెప్తారు మహత్ చెప్తారు పెద్దది ఎంత పెద్దది పెద్దవాటన్నిటికంటే పెద్దది కాదండి పెద్దవాటినన్నిటినీ తన ఎందు కలిగి వాటినన్నిటిని ఎన్వలప్ చేస్తున్న ఆకాశము అన్నిటికంటే పెద్దది ఆకాశము కంటే కూడా పెద్దది భూతం దాని గురించి అక్కడ చెప్పండి అది ఏమిటి అసలే అది ఏమిటి అసలు అదంటే భూతం ఏది ఉన్నదియో అది ఏ భవతి ఇది భూతం సార్వకాలిక క్తప్రత్యయ అంటారు అంటే మామూలుగా క్త అనే ప్రత్యయం చేస్తే భూతకాలానికి ఉంటుంది అది భూతకాలంలోనే క్తప్రత్యయం ఉంటుంది కానీ ఇక్కడ సార్వకాలిక భూత భవిష్యత్ వర్తమాన కాలము నన్నింటి ఎందు సమానంగా వర్తించే తపచ భూత ఏది ఉందో అది గతంలో ఉంది ఇప్పుడు ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అది అలాగే చెప్పారు దాన్ని ఇంకంతకంటే ఎలా చెప్తారు బ్రహ్మడు అది ఎక్కడ హద్ది ఏమిటి అనంతం దానికి అంతము లేదు ఇప్పుడు సముద్రానికి అవతల ఉంటుంది అలాగే దానికి పారం అనేది ఏది లేదు తర్వాత అది ముద్దగట్టిన విజ్ఞానము మాత్రమే విజ్ఞానఘన ఏవ ఇప్పుడు చైతన్య ప్రకాశము గడ్డగట్టితే ఎలా ఉంటుంది గణేష్ మహారాజులాగా ఉంటుంది అన్నట్టుగా ఆ ముద్దగట్టిన చైతన్య ప్రకాశము ముద్దగట్టిన అంటే అర్థం దాంట్లో మరొక కల్తీ లేదు అని హోమోజీనియస్ తప్ప నాట్ మిక్స్డ్ విత్ ఎనీథింగ్ అది విజ్ఞానఘన ఏవా అని చెప్పారు కాబట్టి పరమాత్మ నిరవయవము అవయవములు లేనివిష నేతి నేత్యాత్మ ఆ ఈ పరమాత్మ నేతి నేతి మీరు ఏ ధర్మములను భావన చేయగలరో వాటినన్నిటినీ తిరస్కరించినప్పుడు మాత్రమే మీరు అనుభవానికి వచ్చేది ఆత్మస్వరూపంగా అనుభవానికి వచ్చేది మీరేం చేస్తారంటే ఆ పరమాత్మ ఏదో చెప్పమని అడిగారు స ఏషూడు చెప్తా చూడు నువ్వు నీకేసు చూడు నీ గురించి నీకున్న కల్పనలను భావనలను అన్నిటినీ కూడా తిరస్కరించు నేటి ఏది మిగులుతుంది ఆత్మ మిగులుతుంది అదే బ్రహ్మ అలా చేసేప్పుడు నేతి మీరు దేహాన్ని తిరస్కరిస్తారు ముందే తిరస్కరిస్తారు కాబట్టి అవయవాములు అనే ప్రసక్తి ఉండదు సర్వవిశేష ప్రతిషేధిభ్య అక్కడ అన్వయం ఎలాగంటే ఇత్యాద్యాభ్య సర్వ విశేష ప్రతిషేధిభ్య శృతిభ్య అనుంది పైన అవగమంటే ఇటువంటి శృతుల నుండి మనకి తెలుస్తోంది ఏమిటో శృతి బ్రహ్మ లావుగా ఉంటుందా బక్కగా ఉంటుందా లావుగా ఉండదు బక్కగా ఉండదు పొడుగుగా ఉంటుందా పొట్టిగా ఉంటుందా ఇప్పుడు రాముడు అంటే అజానుబాహుడు వామనుడంటే పొట్టివాడు పరబ్రహ్మ పొడుగా పొట్ట పొడుగు కాదు పొట్టి కాదు కాబట్టి ఈ అవతార రూపాలను మీరు తీసుకునేందు అలాగా ఆరోపించడానికి కూడా అవకాశం లేదు ఇవన్నీ కూడా మిథ్యారూపములే మిథ్యలో కలిసిపోతాయి అన్ని కాబట్టి ఈ విధంగా విశేషములన్నీ కూడా విశేషము అంటే తేడాను కలిగించే గుణము లేక లక్షణము ఏదేదైతే ఉందో దానిని అన్నిటినీ స్థుతి నిరాకరించి పెట్టింది కాబట్టి బ్రహ్మ నిరావయవము మీరేమంటున్నారు బ్రహ్మలో ఒక అవయవము నుండి జగత్తు వచ్చింది అంటే ఇగో ఈ వచనములన్నిటికీ విరోధము కలుగుము ఇన్ని వచనాలకు విరోధం కాబట్టి ఏమైనట్టు ఇప్పుడు బ్రహ్మ పరిణమించింది అంటే నిరవయవ బ్రహ్మ పరిణమించిందా సవయవ బ్రహ్మ పరిణమించిందా అని అడుగుతాం ప్రథమ పక్షే నిరవయవ బ్రహ్మ పరిణమించింది అంటే కృత్న ప్రసక్తి దోషం వస్తుంది ద్వితీయ పక్షే నిరవయవత్వ శబ్ద కోప అనే దోషం వస్తుంది అర్థమైందండి దీన్ని మళ్ళీ వారం కొంచెం సాగతీయాల్సి ఉంటుంది నేను మళ్ళీ వారం కొంచెం ముందుకు తీసుకువెళ్ళాను ఓకే ఓం ఓ నమ ఓం నమే ఓం ఓం నమ శ్రీ ఓం ఓం నమారో నమ బాబ శిష్యశం శాంతి శాంతి శాంతి